కాబట్టి ఏదైతే నీ గాఢ నిద్రావస్థలో తెలియకుండా జరుగుతోందని అంటున్నావో దానిని తెలిసి నువ్వు మెలకువలో చేయాలి భ్రాంతిని విభ్రాంతి కానివ్వకుండా విరమించాలి ఇది జ్ఞాన మార్గంలో ఉన్న సాధన యోగ మార్గంలో కూడా దీన్ని మనం యోగా చిత్తవృత్తి నిరోధక అని అంటూ ఉంటాం నిరోధిస్తే చాలా స్వరూపజ్ఞానం కలగాల అన్నది మీ మాంస నిరోధించడం ఏమిటి భ్రాంతి విభ్రాంతి కాకుండా ఆపటం మాత్రమే నిరోధం అయితే భ్రాంతి నష్టం అవ్వాలంటే స్వరూపజ్ఞానం కావాలి భ్రాంతిని విభ్రాంతి కానివ్వకుండా ఆపటానికి యోగం పనికి కానీ భ్రాంతిని నష్టపరచాలంటే మాత్రం స్వరూపజ్ఞానం కావాలి ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్ సాధనలో భ్రాంతి మూలాన్ని అహంవృత్తిగా గుర్తించి ఆ భ్రాంతి స్థితిలోని దాన్ని విరమించాలి అలా విరమించే మార్గానికి మాత్రమే జ్ఞాన పేరు అక్కడి నుంచి విభ్రాంతిగా మారేటటువంటిదంతా కర్మ మార్గం భక్తి మార్గం అందుకని మనం అందరం కూడా సాధన చేసేటప్పుడు ఎక్కడ మనం కర్మ మార్గంతో వ్యవహరిస్తున్నావు ఎక్కడ భక్తి మార్గంతో వ్యవహరిస్తున్నావు ఎక్కడ యోగ మార్గంతో వ్యవహరించాలి ఎక్కడ జ్ఞాన మార్గంలో స్థిరమై ఉండాలి అనేది గమనించుకోవడం రావాలి ఈ గమనింపు రాకపోతే నువ్వే ఎలా ఉన్నారండి అంటే బాగున్నారండి అంటారు ఎలా ఉన్నారంటే బాగున్నారంటే అర్థం ఏంటి ఆరోగ్యంగా ఉన్నారని ఐశ్వర్యంతో ఉన్నారని విద్యావంతులే ఉన్నారని పిల్లలు బాగున్నారని బాగోలేరని సంసార విషయాలు ప్రపంచ విషయాలు మాత్రమే గురువు అడిగారని అనుకుంటున్నాడు ఎలా ఉన్నారంటే అర్థం ఏమిటంటే ఇప్పుడు సాధన స్థితిలో ఎక్కడ ఉన్నావు జీవుడు ఆత్మ ఈ రెండింటి మధ్యలో ఏమైనా తేలిందా జీవభావం దగ్గరే ఉన్నావా ఆత్మభావం దాకా వచ్చావా స్థిరంగా ఎక్కడ ఉండగలుగుతున్నావు భ్రాంతి విభ్రాంతి అవుతోందా భ్రాంతి స్వరూప జ్ఞానాన్ని పొందిందే అది ఒక మొదటి మెట్టు ఇది ఫస్ట్ ప్లాట్ఫామ్ జ్ఞాన యోగంలో మొదటి పునాది ఏమిటయ్యా అంటే నేను ఆత్మస్వరూపుణ్ణి అనే భావనలో నువ్వు మూడవ స్థలలో నిలకడగా ఉండటం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ దీని మీద కట్టేటటువంటి నెక్స్ట్ స్టెప్ ఏమిటి నేను బ్రహ్మభావంలో ఉండగలుగుతున్నానండి బ్రహ్మానుసంధానం చేయగలుగుతున్నానండి మహావాక్య నిర్ణయాన్ని పొందగలిగానండి సర్వ వ్యాపకంగా ఉండగలుగుతున్నానండి తురీయ నిష్ఠలో ఉండగలుగుతున్నానండి త్రిపుటి చేత ప్రభావితం కాకుండా ఉండగలుగుతున్నానండి ఇది రెండవ మెట్టు ఇది ఎలా ఉన్నావు అంటే ఆన్సర్ రెడ్డి గురువు వ్యవహు చెప్పే మాటలలో అన్నింటిలో ఇవి చూస్తారన్నమాట ఇది నీ స్థితి భేదాన్ని నీ నిర్ణయ భేదాన్ని నువ్వు లక్ష్య స్థితిలో ఉంటున్నావా లేదా అనేది చెల్లి చెప్తుంది ఇది రెండవ భాగం మూడో భాగం అది ఇంకా అవసరం లేదండి సాయుధ్యముక్తి నిర్ణయం అయిపోయింది సాయుధ్యముక్తి తర్వాత ఉన్నటువంటి పరమే నా లక్ష్యం ఇంకా నాలు నాలుగు మహావాక్య నిర్ణయాలలో అయమాత్మ బ్రహ్మం అనే నిర్ణయం మీద పెద్దగా మనసు నిలవటం లేదండి ప్రజ్ఞాస్థితిలో కూడా నిలబడటం లేదండి ఈ రెండు కూడా లేనివే అని అనిపిస్తున్నాయండి ఈ అతీతం అంతా లేనివే అనిపిస్తుందండి సర్వవ్యాపకమైన అనుభవం వచ్చేసిందండి బ్రహ్మానుభవం వచ్చేసిందండి నాకు పూర్ణము అంటే ఆ పూర్తిగా అవగాహన అనుభవం వచ్చేసిందండి ఈ పూర్ణ స్థితి నుంచి నేను ఇక ఎప్పటికైనా అశూన్యం అంటే అనుభవాన్ని పొందాలండి పూర్ణము శూన్యము కలిపితే సర్వమని నిర్ణయం చేశారు కదా ఇప్పుడు శూన్యం అనే అనుభవం నాకు కలగాలండి అనేటటువంటి నిర్ణయంతో వస్తాడు ఇది మూడవ భాగం ఇది పరబ్రహ్మ నిర్ణయం పూర్ణము శూన్యము ఈ రెండు ఇంతే ఉంటాయి ఇంకే ఉండవు ఈ పూర్ణము శూన్యము దగ్గర మాత్రమే ఆసోలేట్ అవుతూ ఉంటుంది ఇక్కడ ప్రజ్ఞానఘనం ఆ ప్రజ్ఞాన ఘనమైన కేవల సత్తా మాత్రం కేవల చెన్మాత్రం కేవల సన్మాత్రం ఇక్కడ ఉంటాడు ఇది మూడవ భాగం ఇప్పుడు గురువు గారి పని ఏమిటంటే ఈ తనకి శూన్య అనుభవం ఎట్లా అని మనం ఎక్కడ సహాయం చేయాలని తెలుస్తాం ఇట్లా పూర్ణం శూన్యం ఇంకా ఇది కూడా అయిపోతుంది అయిపోతే ఇప్పుడు శూన్య నిర్ణయం కూడా అయిపోయి ఇప్పటి తాను ప్రయాణం చేసి వచ్చినటువంటి సమస్తం పిండాం బ్రహ్మాండం పిండము నందలే అహము బ్రహ్మాండము నందలే అహము ఏకమైపోయి చిన్మాత్ర అఖండ ఇక రసం అఖండ ఎరుక అనే పరబ్రహ్మం అనే నిర్ణయంతో వస్తారు అప్పుడు పరాత్పరం పరబాహ్యం దీన్ని దర్శింపజేసి ఆ ఎరుక లేనిదని నిరూపించబడి అప్పుడు నువ్వు లేనివాడోనైనా అనే తనను తాను పోగొట్టుకోవటాన్ని నిరూపిస్తా ఇంకా అంతటితో నాలుగో భాగంతో ఈ మోక్ష మార్గం మోక్ష సన్యాసానికి చేరిపోతుంది కైవల్యం నిర్ణయం అయిపోతుంది అప్పటితో శాశ్వతంగా కర్మచక్రంలో కానీ కాల చక్రంలో గానీ లేని వాడననే నిర్ణయాన్ని పొందేస్తాడు అందువల్ల ఇక త్రిపుటిలో గాని ద్విపుటిలో గాని ప్రాదుర్భావ లయ